ఓగించబుట్టిన సొమ్ము పొంచి పరాన పరానకేలోపు గురుడ నీవే గాని. ఈ రెండు చేతులే ఇన్ని పాపాలకు నోపు ఊరకే పుణ్యము సేయ నోపవుగాని మారుకొని ఈ రెండు కాళ్లే మాపుదాకా జుట్టనోపు ఏ రీతిదేవా నీ గుడి కేగనలసుగాని కన్నులివి రెండే మిన్నుగలంతా చూడనోపు ఉన్నతి నా సాగ్ర నాసాగ్రదృష్టి కోపవుగాని అన్నిటా రెండు కోపు. సన్నల మోక్షముత్రోవ జపించవుగాని ఈ వీనులు రెండే విశ్వమంతా నాలించ న నోపు ఓవల శాస్త్రాలకైతే నోపవుగాని శ్రీవెంకటేశాన జ్ఞానమిచ్చితే భావించి జీవుడిన్నిటా బ్రతుక నోపుగాని